శ్రీగురుభ్యో నమీ గణానా గణపతి కవిం కవీనాముపమశ్రవం జ్యేష్టరాజు బ్రహ్మణిశీల సాగనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా మధ్యమాం వందే గురు పరపరా భద్రమే విష్ణుయామదేవాద్ర పశ్యే మాక్షజ్రారంగైస్తునూ యుషేమదేవారాయుస్తి ఇంద్రో వృద్ధశా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తినస్కార్క్షో అలిష్టనోపహస్తర్ధ శాంతి శాంతి శాంతి అజే సామ్యేతు భవిష్యి సునిశ్చిత మహాజ్ఞానా एवरोम तू अंटे पैन चपीन दा की भिन्नमु पैना भेद निन्ना पृथग्वादा कृपणास्मृता इपटी भेदमे तत्व ग्रहिस्तो भेदाने ये लेंवे दाका चुपारो देद త్యం భిదా సత్యం భిదా సత్యం ఇది శ్రుతే అని రాశారు అంటే శంకర భగవత్పాదులు అద్వయ ఆత్మా ఇది శృతే అని అంటారు ఈయన శృతుంది అలాగా ఆత్మాద్వయ అని శృతుంది కదా ఆత్మాద్వయ ఇది శృతే అని ఈయన కదా అంత కాపీ క్యాచ్ ఇక్కడ ఎలా ఉంటాయో అలా తాలకిందులుగా రాయటం కాపీ క్యాట్ ఏమండి సో ఇటు శృతే హన్ను ఆ శృతి ఎక్కడ ఉండదు ఇప్పుడు ఇటు శృతే అని మనకు వస్తు శృతంటే అది ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఏ ఈ శృతి అంతా ఎవళ్ళు చూశారు ఎవళ్ళు పెట్టారు స్కాంద పురాణంలో ఉందన్నట్టు నేను చాలాసార్లు స్కాంద పురాణం దృష్టాంతంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే స్కాంద పురాణం ఎయిటీ ఫైవ్ దాంట్లో టూ వెర్షన్స్ ఉన్నాయి సౌత్ ఇండియన్ వెర్షన్లు నార్త్ ఇండియన్ వెర్షన్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వెర్షన్స్లో ఉందో లేదో కూడా చెప్పడానికి పది ఏళ్ళు పడుతుంది ఏ ఒకవేళ మీరు ఉంది లేదని అంటే సౌత్ ఇండియన్ వెర్షన్లో ఉంటుంది కాబట్టి యూ కెనాట్ క్యాచ్ ది పర్సన్ అలాగనమాట సో అర ఇటు శృతే హండం ఆ శృతి ఎక్కడుందో తెలియదు కొన్ని శృతుల్ని కల్పించేసేయటం ఇదిగో ధిదా సత్యం అని మూడుసార్లు చెప్పించడం పైగా భిద అంటే భేదమే సత్యముష్యతత్వమశీ అండం తత్వమశీని అతత్వమశీ అండం భేదవాదాహ చాలా ఇది ఇది ఎలాగంటే ఒక రాంగ్ ఐడియాని క్రియేట్ చేసి దానిల్లా బలం చేసేయటం అది మానవ ద్రోహం ఒక మనిషిని మీరు కొట్టినట్లయితే వాడు ఫిజికల్గా హర్త్ అవుతాడు వాడు ఒక్కడే హర్త్ అవుతాడు ఫిజికల్గా హర్త్ అవుతాడు మీరు ఒక రాంగ్ ఐడియాని క్రియేట్ చేసి సమాజం మీరు విసిరేస్తే జనరేషన్స్ దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉంటాయి అంచేత వెరీ డేంజరస్ పీపుల్ భేద నిమ్నా కృపణాస్మృతా తర్వాత ఇదొకటి ఇంకొకటి ఏమిటంటే శంకరులు ఏమంటారు శృంతి చెప్తోంది జ్ఞానాన్మోక్ష అని చెప్తోంది జ్ఞానం వల్ల మోక్షం వాళ్ళు ఏమన్నారో తెలిసిన తారతమ్య జ్ఞానాన్ మోక్ష కరెక్టే జ్ఞానం వల్లనే మోక్షం కానీ జ్ఞానం ఏమిటి తారతమ్య జ్ఞానం తారతమ విష్ణు హయ్యస్ జేవిజయులు నెక్స్ట్ అండ్ లక్ష్మీదేవి నెక్స్ట్ జైవిజయులు నెక్స్ట్ పిరమిడ్ స్ట్రక్చర్ ఆ లో విష్ణు ఒక్కడే ఉంటాడు హైయ్యెస్ట్ లక్ష్మీదేవి కూడా ఉండదు లక్ష్మీదేవి పిరమిడ్లో నెక్స్ట్ స్టెప్లో ఉంటున్నాడు పెట్రియార్కల్ సొసైటీ కదా సో ఆ రకంగా అది పిరమిడ్ అనమాట ఆ పిరమిడ్లో అర్థడుగుని ఎవరు ఉంటారో తెలిసిన క్రిమికీట కాదులు ఉంటారు మానవులు అందరూ ఒక లెవెల్లో ఉండరు మానవుల్లో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అది ఇది శాస్త్రం ఏమిటి ఎవళ్ళెవళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పేది శాస్త్రం ద్వైత శాస్త్రం సో అటువంటిది వాళ్ళు ఉంటారు అని చెప్పి తూ దానికి భిన్నంగా అజే సామ్యే కుకలేనిది అంటే హిస్టారికల్ సెల్ఫ్ కాదనమాట దేహము గురించి చాలా సూక్ష్మంగా విచారం దేహం అనేది ఒక స్థూల పదార్థం అక్కడ ఉంది అని అనుకోకూడదు ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు దేహం లేదు ఏమండి నిద్ర లేచినప్పుడు ముందు దేహం రాదు ముందు తెలివి వస్తుంది ఆ తెలివిలో చలనం ప్రారంభమవుతుంది ఆ మూమెంట్కే ఆ స్పందనకే మనస్సు అనిపారు ఆ మనస్సులో దేహము భావము పుడుతుంది కాబట్టి దేహము It is just an idea in the mind. It is no more than an idea in the mind. You know what? Mind is the one who knows the idea of mind. The idea of mind is the one who knows the mind. What is mind, you know? It is the content of your consciousness. Cinema is the one who knows. అంటే తెర మీద ఉండే ప్రకాశంలో ఉండే కంటెంట్కి సినిమాకి కాబట్టి ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్కి మైండ్ అని పేరు ఆ కంటెంట్లో ఒక ఐటమ్ బాడీ మైండ్స్ కంటెంట్లో ఒక ఐటమ్ అది మరి నేనేమిటి మాట సో నేను ఆ కాన్షియస్నెస్ కాదు అది జాగ్రత్త అవస్థది దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ మైండ్ అనే పేరుతో ఉన్నది అది నేను కాదు ఆ మైండ్లో ఉండే ఒకనొక భావము దేహము అది నేను కాదు నేను వీటన్నిటికీ మూలంలో ఉండే శుద్ధ చైతన్యాన్ని వీటి దృష్ట్యా నన్ను డిఫైన్ చేయాలంటే నేను వీటికి సాక్షిని ఎటువంటి సాక్షి ఇవి చలనాత్మకము దేహం మారిపోతూ ఉంటుంది మనస్సు మారిపోతూ ఉంటుంది సో కాన్షియస్నెస్ మారిపోతూ ఉంటుంది వేకింగ్ కాన్షియస్నెస్ పోయి మీకు స్లీప్ కాన్షియస్నెస్ అదే అన్ కాన్షియస్ వస్తుంది అది పోయి డ్రీమ్ కాన్షియస్నెస్ వస్తుంది అలాగే ఈ స్టేట్స్ మారిపోతూ ఉంటాయి అన్నీ మారిపోతూ ఉంటాయి కంటెంట్ మారిపోతూ ఉంటుంది కానీ ఏ రకమైన చలనము లేని ఆ సాక్షిని ఈ కాన్షియస్నెస్ జాగ్రత్త అవస్థను చూసారండి దానిని ఒక నదితో పోల్చవచ్చు It is a river of consciousness, ever flowing. That content all flows. So, there is no idea of that e body. That body and idea is also in the way of living in our own way. If you don't have to be able to live in the world, if you don't have to live in the world, there is no body. There is no body, there is no body, there is no body, there is no body, there is no body. Now, when you are living in the world, you are trying to do the work of the world. ప్రా ఫిరంగి గుండు ఎదురుగా వెళ్ళి నిలబడతాయి ప్రాణం పోతుందని తెలుసు పైగా వాడు ఎదురుకుండానే చుట్టుముట్టు వాళ్ళందరూ పడిపోయి కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు వాడు చూస్తుండగానే ఎవడోవో ప్రాణాలు పోతూ ఉంటాయి అయినా కూడా భయపడ్డాం ఎందుకని దేహభావం పోతుంది రాష్ట్ర భావన ఉంటుంది కాబట్టి దేహము ఇట్స్ జస్ట్ అన్ ఐడియా ఇన్ ది మైండ్ కనుక ఈ కాన్షియస్నెస్ It continuously changes. The flow of consciousness, the river of consciousness, is called the Jagra Davastha, Jagra Chaitana. That is the law of the pravahis. The Jagra Chaitanakos Akshidaavundey Atma Chaitanyamun, is called eternal changeless. So, after that, in this day, we were critical of it. నా స్వరూపము అచలము కోటస్థము అది ఎంత కఠోరమైన సత్యం అంటే దాన్ని మనము నోటిస్ చేయం మనం చిన్న చిన్న వాటిని నోటిస్ చేస్తాం తప్ప ఆల్ పెరివేడింగ్ని నోటీస్ చేయం ఉదాహరణకి మీరు గదిలోకి వెళ్ళారనుకోండి గదిలో ఉండే పది చిన్న మీరు నోటీస్ చేస్తారే కానీ అక్కడ ఉండే ఆకాశాన్ని నోటీస్ చేయం ఏమంటే సినిమా హాల్కి వెళ్ళారనుకోండి తెర మీద ఉండే బొమ్మల్ని నోటీస్ చేస్తారా కానీ ఆ బొమ్మలు వెనుకుండే ప్రకాశము తెర వాటిని నోటీస్ చే తెరని ఎవ్వడూ పట్టించుకోదు తెరని ఎవ్వడూ పట్టించుకోదు అదే తెర రాబాబు అంటే ఎవరికీ అక్కర్లేదు అదేవిధంగా ఆ కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది తెర ఇట్ ఈజ్ సో ఆబ్వియస్ దట్ వీ డు నాట్ ఇట్ ఇప్పుడు కూడా ఒక రూల్ ఉంది హైలీ ఆబ్వియస్ దాన్ని నోటీస్ చేయరు సో కాబట్టి అది అజ అజము కాబట్టి మనం ఏం చేయాలంటే చేంజింగ్ చేంజ్ లెస్ చలనాత్మకము అచలము మనలోనే ఉన్నాయి రెండు కూడా ఆ రెండింటికి ఉండే తేడాని ఆ వివేకాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి అలా అలా పసిగడుతాం పసిగట్ట సో మనస్సు ఉందనుకోండి అది చలనాత్మకంగా ఉంటుంది ఒకప్పుడు చలనం లేకుండా ఉంటుంది మళ్ళీ చలనం ఆరంభం అవుతుంది అది పసిగట్ట సో చలనము లేని చైతన్యం సాక్షి చలన రూపమైన మనస్సు ఆ తేడాని పసిగట్టే ప్రయత్నం చేయాలి అదే ధ్యానము అంటే కాబట్టి విశ్వరూపము అజము సమము చలనంలో వైషమ్యం ఉంటుంది చలనం అంటూ వచ్చిందంటే వైషమ్యం ఉంటుంది అచలమునందు వైషమ్యం ఉండదు హెచ్చు తగ్గులు చలనాన్ని బట్టి వస్తాయి అచలమునందు హెచ్చు ఉండదు తగ్గు ఉండదు సమంగా ఉంటుంది సమంగా ఉంటుంది అంటే అర్థం నిర్విశేషంగా ఉంటుంది నెగిటివ్గా చెప్పాలి ఇప్పుడు విశేషము లేకుండా ఉంటుంది విశేషము అంటే కాంట్రాస్ట్ Contrast, without contrast, you won't see the world. Uh, contrast, you won't see the world. Contrast. This is what I have done with the world. I have said, I have said, I have said, please don't mind otherwise. Transatlantic flights are coming up. అంటే మీకు యూరోప్లో ఫ్లైట్ బయలుదేరుతుంది కొంతసేపు ల్యాండ్ ఉంటుంది 7 అవర్స్ ఫ్లైట్ ఎయిట్ అవర్స్ ఫ్లైటు ఇటువైపు ఒక హాఫ్ అన్ అవర్ ల్యాండ్ ఉంటుంది అటువైపు హాఫ్ అవర్ ల్యాండ్ ఉంటుంది సెవెన్ అవర్స్ ఎకరాస్తి ఓషన్ ఉంటుంది పైన అక్కడి నుంచి కిందకు చూసినప్పుడు సముద్రం ఉంటుంది అక్కడ నీలంగా ఉంటుంది కానీ మీకు సముద్రం కనపడదు కానీ సమ్టైమ్స్ ఎందుకంటే సముద్రం మధ్యలో అలలు ఉండవు చాలా కామ్గా ఉంటుంది కాంట్రాస్ట్ ఉండదు కాబట్టి మీకు సముద్రం కనపడదు కానీ ఇంతట్లోకి మీరు జాగ్రత్తగా పరికించినట్లయితే అలలు పెద్దలు కొన్ని చోట్ల వచ్చినప్పుడు అలలు బ్రేక్ అయ్యి తెల్లని ఫోమ్ వస్తుంది మీకు వైట్ గీతలు కనపడతాయి పై నుంచి థర్టీ ఉంటారు మీరు అక్కడి నుంచి వైట్ గీతలు కనపడతాయి ఆ వైట్ గీతల కాంట్రాస్ట్ని బట్టి అది సముద్రం అని తెలుస్తుంది కాంట్రాస్ట్ ఉండాలి కాంట్రాస్ట్ లేకపోతే మీకు ఏమీ కనకూడదు యూ కెనాట్ సీ ఎనీథింగ్ వాట్ యు ఆర్ సీన్ సినిమా తెర మీద మీకు కేవలము ప్రకాశం పడింది అనుకోండి యూ డోంట్ సీ ఎనీథింగ్ డోంట్ సీ ఎనీథింగ్ ఈ లోపల దాంట్లో బ్లాక్ అండ్ వైట్ దాని బ్లాక్ అండ్ వైట్ కొన్ని చోట్ల బ్లాక్ కొన్ని చోట్ల వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఆ కాంట్రాస్ట్ని బట్టి వాడు హీరో ఈమె హీరోయిన్ అని మీరు చూస్తారు అదంతా బ్లాక్ అండ్ వైట్ దాని పేరే బ్లాక్ అండ్ వైట్ ఒకప్పుడు అలా ఉండేది సరే ఇప్పుడు అది పోయి కలర్ వచ్చింది ప్రిన్సిపుల్ అదే ప్రిన్సిపల్ ఇస్ ది బై కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ని చూడడానికి అభ్యాసం చేస్తాం కాంట్రాస్ట్ లెస్ చేంజ్ లెస్ దానే సమము మీరు ఆకాశం ఉంది మీరు ఆకాశాన్ని పట్టించుకోడు కానీ టేబుల్ని పట్టించుకుంటారు ఎందుకని టేబుల్ హ్యాస్ ఏ కాంట్రాస్ట్ ఏమిటి కాంట్రాస్ట్ ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి తేడా చూడండి కాంట్రాస్ట్ ఉంది టేబుల్కినూ ఈ రేడియోకి కాంట్రాస్ట్ ఉంది సో ఎక్కడ కాంట్రాస్ట్ ఉందో అది పట్టించుకుంటారు తప్ప ఏ కాంట్రాస్ట్ లేని యూ ఆ పరిస్థితిని మార్చుకుని మీరు ఆత్మ చైతన్యంలో అచలమైనటువంటి ఆత్మ చైతన్యానికి చలమైన మనస్సుకి ఆ తేడా సాక్షికి మనస్సుకి ఉండేటువంటి వివేకాన్ని పసికట్టాలి అప్పుడు క్రమంగా మీకు ఆ సాక్షి స్థితిలో నిలిచి ఉండడం అభ్యాసమవుతుంది ధ్యానం చేయాల్సి ఉంటుంది సో ఏ కేచిత్ ఎవరైతే అజమో సామ్యమో అయిన ఆత్మతత్వము ఉంటారో అంటే వారు ఏ రకమైనటువంటి శంక ఉండదు శంక ఏమీ ఉండదు ఇక్కడ టీకాకారులు ఏమంటాడంటే అవిద్వన్ నిందాం ప్రదర్శ విద్వత్ ప్రశంసాం ప్రసారయతి అంటారు అంటే తూ అంటే ముందు శ్లోకంలో అజ్ఞానిని ఖండించి ఇప్పుడు జ్ఞాని యొక్క మహిమను ప్రకటిస్తున్నారు అని అత ఎనీవే కాబట్టి అటువంటి ఆత్మతత్వము నుండు ఎటువంటి సందేహము లేకుండగా అసంశయంగా నిశ్చితంగా ప్రతిష్ఠితులై నిలిచి ఉంటారు ఎవరో కొద్దిమంది ఇకే మీకు అలాగా ఎక్కువ మంది కనపడరు కొద్దిమంది ఉంటారు వాళ్ళు కూడా తాము ఆత్మజ్ఞానులమోనే లోకానికి తెలుపుడు చేసే ప్రయత్నం చేయరు లోకంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించే ప్రయత్నం చేయరు కీర్తి ప్రతిష్టలకు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు అజ్ఞాని అని ఇంకా అంతకంటే వేరే టెస్ట్ ఏమక్కర్లా స్ట్రైట్వే ఆయన అజ్ఞాని అని మీరు సెటిల్ చేసేసుకోవచ్చు అక్కడికి అక్కడే సెటిల్ చేసేసుకోవచ్చు అలాగే సో ఏ కేచిత్ భవిష్యంతి ఎలాగంటే నదనేనా త్యాగేనా ఏకే అని అంటారు చూడండి అమృతత్వ మానసు ఆ ఏకే అనేది అర్థమేటో ఇక్కడ కేచిత్ అన్నా కూడా అదే వాళ్ళే లోకంలో మహాజ్ఞానా వా వాళ్ళే మహాజ్ఞానులు ఏకేచిత్ అంటే మహాత్ములు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏకాంతంలో ఉంటారు హీజ్ ఎలోన్ బట్ హీజ్ ఆల్ ఎలోన్గా ఉన్నప్పటికీ సర్వాత్మభావంలో వారు ఉంటారు సర్వము ఆత్మయే అనే జ్ఞానంలో వాళ్ళు ఉంటారు మహాజ్ఞానులు మహాజ్ఞానులన్నా మహాత్ములన్నా ఒకటే జ్ఞానమంటే ఆత్మయే జ్ఞానం కనుక ఇంకేతని టీకాకారుడు కూడా మహాత్వా అనే శబ్దాన్ని ప్రయోగిస్తాడు సో మహానుభావా అని కూడా అంటాడు సో నిరతిశయతత్వే పరిజ్ఞానవత్వాత మహానుభావాి మహానుభావులు అంటాడు మహానుభావులు అంటే ఉదారమైన హృదయము గలవారు ఉదార హృదయముగా ఉంటారు అంటే ఎప్పుడు కూడా మీరు డివిజన్ పెట్టారంటే మీరు అల్పహృదయులు అని అర్థం అల్పహృదయులు ఏం చేస్తారు డివిజన్స్ పెడతారు వీడు గొప్ప వాడు తక్కువ అని నేను గొప్ప తక్కువ అని ఆ డివిజన్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు అల్పహృదయులే సో వాళ్ళని ఇక్కడ క్షుద్ర హృదయా అని వర్ణించారు క్షుద్ర అంటే అల్ప అర్థం కాబట్టి ఎనీవే శంకరులు వివరిస్తారు ఎదిదం పరమాథత అమహాత్మ అపై వేదాంతబై క్షుద్రై అల్పప్రజ్ఞ అనవగాహ్యం ఇలాహ ఈ ఆత్మతత్వాన్ని పైన చెప్పినటువంటి పరమాథతత్వమును పరమార్థ అంటే అర్థం ఏంటో తెలిసిన వ్యవహార గోచరము కానిది సత్యతత్వము ఆ పరమార్థతత్వమును అంటే ఆత్మస్వరూపము అని అర్థము అది అనవగాహ్యం అంటే దానిలో వీళ్ళు మున్క వేయలేరు దానిలో వీళ్ళు మునగలేరు అంటే దానిని వీళ్ళు తెలుసుకోలేరు అది వీళ్లకు అండు అందుబాటులో ఉండదు అనవగాహ్యం ఎవరు వాళ్ళు ఎవరిచే తెలియబడదది అంటే అమహాత్మభి మహాత్మలు కానివారు అమహాత్మ అంటే అర్థం క్షుద్ర హృదయత్వం అంటే చాలా అల్పమైన హృదయము కలిగి ఉంటా చాలా అల్పం ఇప్పుడు ఎవరైనా వాళ్ళిద్దరు వస్తున్నారో వాళ్ళలో ఒకడు మనుగోడు ఒకడు కాదు సుమా అన్నాడు అనుకోండి చాలా అల్పమైన హృదయము అని అనిపిస్తాం ఇంకా అంతకంటే ఉంది చాలా అల్పహృదయాలుగా అల్పహృదయాలుగా ఉంటాం సో అటువంటి అల్ప హృదయత్వమే అమహాత్మత్వం అంటే చాలా విశాలమైన హృదయం ఉండాలి ఎంతటి విశాలమైన హృదయము అంటే విషయం కదా విద్యావినయ సంపన్నే అనే శ్లోకం పశువునందు కూడా ఈశ్వరుణ్ణి దర్శించేంతటి విశాల హృదయం కలిగి ఉండాలి సర్వ ప్రాణులందు ఈశ్వరుణ్ణి దర్శించే విశాల హృదయం కలిగి ఉండాలి అంటే దృష్టాంతాలుగా చెప్తారు ప్రాక్టికల్ కాకపోవచ్చు ఊరికే దృష్టాంతమే ఓ మహాత్ముడు చపాతీను కొంత ఇదేమిటి చపాతీతో పాటు దే యూజ్ జామ్ సబ్జీ ఉంటే మంచిది ఆ అన్ని వేళలా సబ్జీ దొరక్కపోవచ్చు జామ్ ఉంటుంది జామ్ ఏదో కొంచెం తీయగా ఉంటుంది ఒకప్పుడు జామ్ కొంచెం తీయగా పుల్లగా కూడా ఉండొచ్చు ఆ జామ్ నేచర్ని బట్టే అటువంటి జామ్ ఒక ముద్ద పెట్టుకుంటాడు ఓ రెండో మూడో చపాతీస్ నవలేసి కూర్చుంటాడు ఆయన చపాతీలు పెట్టుకుని జామ్ తెచ్చుకుందుకు లోపలికి వెళ్ళే లోపల ఓ కుక్క వీటిని ఈ చపాతీలని అది ఆ కుక్క ఈయన్ని చూసేది పారిపోతుంది నోట గరిచి పారిపోతుంటే ఈయన దాన్ని వెంటబడుతున్నాడు జామ్ తీసుకోమని ఇవ్వడానికి ఉత్తి చపాతి రుచిగా ఉండదు జామ్ అప్లై చేస్తే నీకు చాలా బాగుంటుంది నేను నీకు అప్లై చేసిస్తాను వెళ్ళరా అని దాన్ని వెంటబడుతున్నాడు ఆయన ఈయన తరువుకు వస్తున్నాడేమోనో అది పారిపోతుంది అది ఒక దృశ్యం ఇంకా అలా వర్ణిస్తారు అలా చేయాలని నా అభిప్రాయం సో తాత్పర్యం ఏమిటంటే అక్షుద్ర హృదయత్వం చాలా విశాలమైనటువంటి హృదయమును కలిగి ఉంది కొంతమంది ఎలా ఉంటారంటే కుక్క గనపడింది కాబట్టి మేము మైలపడిపోయామని కొంతమంది ఉంటారు ఈ మైలపడిపోవడం ఈ ప్రారంభం హిందూ ధర్మాన్ని శని పట్టుకుని పీడించినట్టుగా శని అంటారు శని తప్పు కాదు అలా తప్పు ఇది ఒక ఇదొకటి పట్టు పీడిస్తోంది పీడించింది మధ్యకాలమంతా కూడా అంటే మధ్యకాలము అంటే ఆరో శతాబ్దంతో మొదలుపెట్టి క్రీస్తు శకం ఆరు వందలతో మొదలుపెట్టి ఈనాటి వరకు ఈ మహాదోషము హిందూ ధర్మాన్ని పట్టుకుంది సో ఈ క్షుద్ర హృదయత్వం పట్టుకుంది దానివల్లనే భారతదేశంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలుపుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని కారణంగానే వచ్చారు వీళ్ళు తిరస్కరించిన కారణంగానే వాళ్ళు ముస్లింస్ అయిపోయారు ఇప్పుడు క్రిస్టియనిటీ కూడా వ్యాపించటానికి వీళ్ళ చేతకాని తనమే కాదు వీళ్ళ క్షుద్ర హృదయత్వమే కాదు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే మడి కట్టుకోవడం పాయింట్ కాదు మీరు మడిగట్టుకుంటారో ఏం కట్టుకుంటారో స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించాలి మడి ఏమిటి మడి స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించాలి న్యూట్రిషస్ ఫుడ్ తినాలి ఇతరులకు పెట్టి తినాలి అందరూ ఆత్మస్వరూపులైన విశాల హృదయం కలిగి ఉండాలి ఇదైనా మీ మడి ఇదేనా ఇది కాదా ఇది కాకపోతే త్రోయూ కౌంట్ వాంటెడ్ ఇది అయితే అట్టు పెట్టుకోండి ఇది కాకపోతే వదలు పారాయచ్చు వేస్ట్ చూడండి ఎలా చెప్తున్నారో అజయ్ సామ్యే కాబట్టి అమహాత్మభి అంటే క్షుద్ర హృదయముఖల వారు అల్పమైన హృదయం అపండితై అపండితై అంటే వివేకము లేనివారు వివేకహితం వివేకం ఏమిటి ఆత్మని సపరేట్ చేయటం చేత కాదు దేహమే ఆత్మలకు నేను పవిత్రుడను వీడు అపవిత్రుడు అన్నాడంటే ఏ దృష్టిని బట్టి అన్నాడంటారు దేహాత్మభావాన్ని పెట్టన్నాడా దేహమునకు అతీతమైన ఆత్మను పెట్టన్నాడా దేన్ని పెట్టన్నాడు దేహాత్మభావాన్ని పెట్టన్నాడు వాడు అపండితుడవుతాడు తప్ప పండితుడు అవుతాడు కాబట్టి అపండితై వేదాంత బహిష్ఠై వీళ్ళు వేదాంతమునకు బయట ఉంటారు బహి తిష్టంతి గట్టిగా ఉంటారు తిష్టంతి అంటే ఫిక్స్ అయిపోయి ఉంటారు వీరితో లూజ్గా ఉండడం కాదు లూజ్గా ఉంటే వేదాంతం లోపలికి రాగలుగుతారు వాళ్ళే లూజ్గా ఉండరు వేదాంతానికి బయట ఫిక్స్ అయి ఉంటారు వేదాంత బహిష్ఠి ఫిక్స్ అయి ఉంటారు వేదాంతానికి వాళ్ళు చెప్పేదానికి సంబంధమే ఉండదు వాళ్ళు చెప్పేటువంటి స్టోరీస్కి వేదాంతం అని పేరు పెడతారు ఉదాహరణకి కామనలు మంచివి అని చెప్తారు ఇది వేదాంతం అవుతుంది కామనలు మంచివి అంటే అది కర్మకాండ త్రాపి కామ్యకర్మకాండ అవుతుంది కామ్యోపాసనా కాండ అవుతుంది వేదాంతం అయితే కాదు నీవు కర్తవ్య అని చెప్తారు అది వేదాంతం ఎలా అవుతుంది వేదాంతం అవుతుంది కర్మకాండ అవుతుంది ఉపాసన సో దేహమే ఆత్మ అని చెప్తారు నీవు పుట్టేవు అని చెప్తారు నీవు వేదాంతం ఎలా అవుతుంది నీవు పుట్టేవు ఉంటే వేదాంతం అవద్దు అజో నిత్య శాశ్వతోయం పురాణ అంటే అదంతా నీవు పుట్టేవు అథవాలో పడుతుంది అది వెళ్ళి అథవైనం నిత్యజాతం పుట్టేడు అని నువ్వు స్వీకరించే పక్షంలో అది అథవాలో పడుతుంది అథవా అంటేమిటి నేను చెప్పిన సాంఖ్యం నీకు తెలియకుంటే అప్పుడు నేను చెప్పింది నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు మన్యసే నిత్యజాతం మన్యసే నువ్వు ఇలా తలపోస్తున్నావు సరే నువ్వు నా బోధ నీకు తెలియకపోతే నువ్వు నా లెవెల్కి నువ్వు రాకపోతే నేను నీ లెవెల్కి వస్తున్నాను నీవు తలపోసిందే యథార్థం అనుకున్నా కూడా నీవు ఏడవడానికి సంబంధం లేదు అని చెప్తాడు ఆయన జాతాన్ని జాతా మృతి ఆయన సపోర్ట్ చేయడక్కడ భగవద్గీత యొక్క వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది కాబట్టి వేదాంతం పేరుకే వేదాంతం బయటే స్థిరంగా ఉంటాము అప్పుడప్పుడు వేదాంతం లోపలికి వచ్చి నాలుగు పలుకులు పలికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ వేదాంత బహిష్టై క్షుద్రైహి కాదు వాళ్ళ హృదయము చిన్నది హృదయము చిన్నదండి ఇప్పుడు మిఠాయి పెట్టి ఎవరికీ కనపడకుండా తలపేసుకు తినేసే అని చెప్పారనుకోండి అంటే దాని అర్థం ఏమిటి హృదయం చిన్నది అలాగే అక్కడ దేవుడు ఉంటాడు వైకుంఠంలోనూ కైలాసంలోనూ దేవుడు ఉంటాడు ఆయన దగ్గరికి మన డజన్ మందే వెళ్తాం మిగతా వాళ్ళందరూ పోపులు వాళ్ళు ఇక్కడే పడి అని చెప్పారనుకోండి ఈ మిఠాయి నువ్వు ఒక్కడు తిన్నదానికి దీనికి తేడా ఏమీ లేదు రెండు ఒకటే క్షుద్రత్వము క్షుద్ర హృదయత్వము సమానమే అంటే ఏమీ భేదమే లేదు ఇప్పుడు స్వర్గానికి మేము పోతాం మీరెవరూ రాదు అన్నాడంటే వాడు క్షుద్ర హృదయుడు అయ్యాడ లేదా ఇట్ ఈజ్ లైక్ దట్ కాబట్టి క్షుద్రైహి అల్పప్రజ్ఞై వీళ్ళింత అవివేకంలో ఎందుకున్నారంటే ఏం చెప్తాం వాళ్ళ ప్రజ్ఞ చాలా అల్పము వాళ్ళకి తెలుసున్నది చాలా తక్కువ కాబట్టి అలా ఉంటారు అటువంటి వాళ్ళు ఈ వేదాంత తత్వాన్ని అందుకోలేరు సో ఆత్మతత్వాన్ని అనవగాహ్యం ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు అజే సామ్యే పరమార్థతత్వే ఏమేవేతి ఏ కెచిత్ ఇదిగో ఇదే ఇలాగే ఉంటుంది పరమార్థతత్వం ఏవమేవ ఏమేవ అంటే నిత్యముక్తము ధము ఆదిశాంతము ఆది అన్నా నిత్యా ఒకటే నిత్యముక్తము నిత్య బుద్ధము నిత్య శాంతము అకర్తవ్యము అది కర్తవ్యం కాదు అది వేదాంత బోధ ఆత్మతత్వం అది అటులనే ఎస్ వెల్ సెడ్ దట్ ఈస్ ఇన్ లీడ్ హౌ ఇట్ ఈస్ అది అజము సామ్యము ఆత్మతత్వము అని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరో కొద్దిమంది తెలుసుకుంటారు ఏ కేచిత్ స్త్రీ ఆదయోపి సునిశ్చిత భవిష్యంతి చేతీ ఆదయోపి స్త్రీలు కూడా ఏ కేచిత్ అంటే ఎవరో కొందరు ఎవరో కొందరు అంటే వీళ్ళు అల్ప ప్రజ్ఞలు ఏం చేశారంటే వీళ్ళు డివైడ్ చేసి పెట్టారు వీళ్ళు ఏమన్నారు స్త్రీలకే అధికారము లేదు అనేసారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ని డార్క్లో పెట్టేశారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ కెప్ట్ డార్క్ వాళ్ళకి విజ్ఞానం ఏమీ ఉండదు ఎందుకంటే అధికారము లేదు అని చెప్పేశారు మీరు వంట వండుతూ ఉండండి మేము భోజనాలు చేస్తూ ఉంటాం మేము చదువుకుంటూ ఉంటాం మీరు దూరంగా ఉండండి వినడానికి కూడా వీల్లేదు అని వాళ్ళకి సంస్కృతం చెప్పద్దు వాళ్ళని స్కూల్కి పంపించవద్దు వాళ్ళకు చదువు సంధ్యా ఏమీ వద్దు వాళ్ళని అల పెట్టేసేట సో దాంతో ఏమైపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ డార్క్లో ఉంటాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు దీన్ని నాలుగు వర్గాలు చేయండి ఏమండి నాలుగు కాదు నాలుగు వర్గాలు చేశారు నాలుగు కాదు మండల కమిషన్ రిపోర్ట్ చూసుకున్న మూడు వర్గాలు వచ్చాయి మండల కమిషన్లో లిస్టులు ఎండ్లెస్ లిస్టులు ఆ లిస్టులో మేము లేవు బాబో అయిన ఇప్పటికీ కొన్ని గోళలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా గోళలు చేస్తూనే ఉన్నారు మేము లేవేమిటి ఆ లిస్టులోనూ అంటూ గోళలు చేస్తూనే ఉన్నారు సో ఆ లిస్టుల్లో అన్ని కూడా ఒక్క పేరు పెట్టి వాళ్ళందరినీ ముందు విక్తి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ శూద్ర వాళ్ళందరినీ తోసేట ఇంకా వాళ్ళు ఎవరికీ నాలెడ్జ్ ఎక్కర్లేదు ఇంకా దట్ లీవ్స్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఏమండి వైశ్యులు వాళ్ళ బిజినెస్ ఆడాలలో వాళ్ళు ఉంటారు వాళ్ళ పెద్ద కాంపిటీషన్కి రారు క్షత్రియులు వాళ్ళు పరిపాలన అధికారము భోగాలు ఆహడాల్లో వాళ్ళు ప్రయోగిస్తారు ఇంకా బ్రాహ్మణులు వీళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు దీన్ని వల్లించుకుంటూ కూర్చుంటారు వల్లించుకునేది వేదము చూపు వైశ్యుడికేసి క్షత్రియుడికేసి చూస్తూ ఉంటారు ఎందుకంటే వల్లిస్తున్నది వేదమైన ప్రేమ వేదం మీద ఉండదు కామగోడ్డి పెద్ద స్వామి చెప్పినట్టుగా ప్రేమ వేదం మీద ఉండదు ప్రేమ వైశ్యుడి దగ్గర ఉన్న డబ్బు మీద క్షేత్రియుడి దగ్గర ఉన్న అధికారం మీద ఉంటుంది ప్రేమ కామగొడ్ పెద్దవారు ఏమన్నారంటే దేశంలో మూడు మంది బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పారు ఆయన ఆ మాట చెప్పినప్పుడు దేశంలో జనాభా అరవై కోట్లు ఉండేవారు అరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకుండి ఇంకా ముప్పై కోట్లు మగవాళ్ళు ఉన్నారు కదా ఈ ముప్పై కోట్లలో మూడు వందల మంది బ్రాహ్మణులు ఉన్నారు అని ఆయన చెప్పారు ఏ కే కాబట్టి ఈ రకంగా మీరు డివైడ్ చేసి పెడితే దాన్నే అల్పప్రజ్ఞ అని అంటారు క్షుద్ర కాదు శాస్త్రంలో చెప్పి శాస్త్రాన్ని ఉంది అనుష్ఠుక్లు రాసుకోవడమే కాదు అఖండీ మహారాజ్ ఉన్నారు కింభో శ్లోకా ప్రమాణం అంటే ఆయన ఏదో మాట చెప్పారు చెప్తే ఒక ఆయన అడ్డొచ్చి శ్లోకం చెప్పాడు శ్లోకం చెప్తే ఈయన కింభో శ్లోకా ప్రమాణం ఎమయా మాట్లాడతావు శ్లోకం ప్రమాణం అవుతుందామా శ్లోకాన్ని ఏముంది ఏదైనా చెప్పచ్చు ఎలా కావలిస్తే అలా చెప్పచ్చు మీకు ఎలా కావలిస్తే అలా చెప్పచ్చు ఇప్పుడు ఒకటి ఉండే ఒక శ్లోకం మీకు చెప్తా సచేల స్నానం ఆచరి అనుష్పులో సగం అయిపోయింది కదా ఉన్నపడంగా కట్టుబట్టలతో సహా స్నానం చేయాలి ఎప్పుడు దృష్వా చూచి సో అయిపోయింది కదా రెండో పదంలో ఒక పదం వచ్చేసింది దృష్వా సచేల స్నానమాచర్యత్ అయిందండి ఇంక ఇప్పుడు ఇంకొక మాట మిగిలి ఉంది అంటే రెండు అక్షరాలు వచ్చేసాయి ఇంకా ఆరు అక్షరాలు ఉన్నాయి ఈ ఆరు అక్షరాలు మీరు ఏది కావాలంటే అది పెట్టచ్చు మీకు ఎవడి మీద ఒళ్ళు మంట ఉంటే వాడిని పెట్ట ఎవడి మీద ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చాడు అనుకోండి వాడికి వాడికి పిలకలేదనుకోండి శిఖాహీనం ద్విజం దృష్వాసచేన స్నానమాచరేట్ పిలకలేని బ్రాహ్మణ్ని చూస్తే పట్టుబట్టలతో స్నానం చేయాలి వాడు పడిపోయాడు దాంట్లో అదే గాయత్రి స్వాములు వారిని ఒక ఆయన ఉండేవారు బందర్లో గొప్ప స్వామి ఆయన కామకోటి వారి శిష్యులు ఆయన ఒకసారి ఎవరిలో పిలిస్తే ఆయన కారులో వచ్చారు ఎవరో కారు తలుపు తీశారు భక్తులు ఉంటారు కదా కారు తలుపు తీస్తే పాపం ఆయన దండము ఆయన దిగాడు కారులోంచి వెంటనే అక్కడో పండితుడు మేమున్నాడో తెలిసిన యానారూఢం యతి దిగిలింది ఏమిటి చెప్పండి దృష్వా సచేల స్నానమాచర్య యానారూఢం యతి దృష్వాసచ స్నానమాచరేది రెడీమేడు యానారూఢం యతి అని అన్నాడు ఆయన విన్నాడు అంటే కారు ఎక్కిన సన్యాసిని చూస్తే కట్టుబట్టలతో స్నానం చేయాలి అని అర్థం దానికి అంటే కారు ఉండకూడదు కారు అవసరం నడిచి వెళ్ళాలి విరక్తంగా ఉండాలి అని ఆ పాయింట్ వెల్ టేకెన్ ద పాయింట్ ఈజ్ వెల్ టేకెన్ ఎవరిలో గొప్ప ఎన్ని కారులో ఎక్కించి పట్టుకొచ్చారండి ఊరికే మీరు ప్రోగ్రాముల పేరు చెప్పి మొత్తం ఊరంతా తిప్పేప్పుడు ఆయన గడిచి వెళ్తాడా ఒక్కడను ఆయనంతటా ఆయన విదిలేస్తే ఆయన ఎక్కడికి వెళ్లకుండా కూర్చుని జపం చేసుకుని భోజనం చేసి కూర్చుంటారు ఆయన ఇక్కడికి రా అక్కడికి రా అక్కడికి సందర్భంలో కారెక్కమంటే ఎక్కాడే ఎక్కితే యానారూఢం ఎత్తుని ఒక వాక్యం ఒకటి ఆయన ఎత్తిమీద వేసి ఇది యాజ్ఞవల్క్య స్మృతేహని అన్నారనుకోండి అలా అన్నారు చాలా తప్పు ఎప్పుడు పాండిత్యాన్ని ఇతరుల్ని డౌన్ చేయటానికి వాడకూడదు ఆ విధంగా ఏకేచిత్ స్త్రీయాదయోపి మీరు స్త్రీ స్త్రీకి ఆదిలో ఎవరు వస్తారు చెప్పండి స్త్రీకి ఆదిలో ఎవరొస్తారు ఇంకో ఇద్దరు వస్తారు ఎవరో తెలుసిన ద్విజ బంధు స్త్రీ శూద్ర ద్విజ బంధువునాం త్రయీ నశ్రుతి గోచర అని వాక్యం ఒకటి స్త్రీ ఆది అని అంటారు ఆయన ఆదిని బట్టి మీరు కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది అది ఏది తెచ్చుకోవడం కాదు ఖచ్చితంగా వ్యవస్థను బట్టి తెచ్చుకోవాల్సింది ఆయన హీ హ్యాజ్ అ రెఫరెన్స్ ఇన్ మైండ్ ఆ రెఫరెన్స్ తెలిసిన వాడికే అది తెలుస్తుంది సో శూద్ర ద్విజబంధు శూద్రుల్ని మీరు పక్కన పెట్టారు కలుపుకోండి వాళ్ళని ఇటువంటి అజే సామ్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు విదురుడు శూద్రుడు అజము సామ్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు ఏమి ఆయనకి యోగ్యత లేదా కలుపుకోండి ఆయన్ని గార్గి స్త్రీ కలుపుకోండి ద్విజ బంధు కొంతమంది ఉన్నారు ద్విజబంధు అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో చెడిపోయినవాడు వాళ్ళు అంటే బ్రాహ్మణుడుగా పుట్టి యజ్ఞోపవేతం లేదు గాయత్రి లేదు చెడిపోయాడు వాడు ఆ చెడిపోయిన వాడికి ఒక పశ్చాత్తాపం కలుగుతుంది తలిగి వెంటనే వెనక్కు వచ్చి తపస్సు చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు కానీ మన ఏం చేశారంటే వాడు పతితుడే ఇంకా పనికి రాదు పూర్వం ఏం చేసేవారో తెలుసునండి బ్రాహ్మణుడు కనుక ఒక బ్రాహ్మణుని పట్టుకునేవారు ఇది ముఖ్యంగా ఈ మౌలువీలు చేసేవారు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో ఈ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళని మతం మార్చడం కోసం వాళ్ళు ఏం చేసేవారు అంటే వంకాయ కూర చెప్పి వాడికి మటన్ పెట్టేవారు వంకాయ కూర చెప్పి ఆ పెట్టినవాడు ఒక బ్రాహ్మణుడు వేషంలో వస్తాడు వంకాయ కూర పెడతాడు అన్నం వంకాయ కూర పెడతాడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు వీడి కాపుసనుక్కుని మామూలుగా నెయ్యేది వేసుకుని వంకాయ కూరలా కలుపుకుని నోట్లో పెట్టుకుంటాడు వంకాయ కూరలా లేదప్ప ఇది ఏదోలా ఏదోలా ఉందనుకుంటాడు తప్ప వంకాయ కూరలా లేదు అని ఏదో నవ్వుతూ ఉంటాడు అది మటన్ అంటాడు అయ్యే అయ్యో ఆయన వెంటనే వెళ్ళి నోరు కొడుకుని ఆజమనం చేసి నది పోయి స్నానం చేసుకుని గాయత్రి చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉంటాడు అప్పుడు వీడు ఏం చేస్తాడంటే అందరికీ ఇదిగోవాడు మటన్ తిన్నాడు అని చెప్తాడు చెప్తే వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన ద్విజ బంధువు అని ముద్ర వేస్తారు వాళ్ళు వాడు ద్విజ బంధువు అంటే పతితుడు అయిపోయినాడు ఏమండి ఒకవేళ కావాలని తిని తర్వాత తప్పు తెలుసుకున్నాడు అనుకోండి ఇంకా వాడికి గతి ఎక్కడుంది తెలియకుండా అబుద్ధిపూర్వకంగా తిన్నవాడిని మీరు తోసేస్తే కావాలని తిని తర్వాత పశ్చాత్తాపం తెచ్చుకున్న వాడికి అవకాశం ఎక్కడుంది అబుద్ధిపూర్వకంగా తిన్నవాడే మీరు రిజెక్ట్ చేసి పారేస్తారు కదా వాడు వచ్చి కాళ్లా వెళ్ళబడతాడు నేను అనుకోలేదురా నేను పొరపాటు చేశాను నాకు అది అలాంటిదని నాకు తెలీదు అది యథార్థమైన ఆహారమేమో నేను భ్రమపడి పెట్టినవాడు యోగ్యుడు అనుకుని భ్రమపడి తిన్నాను నన్ను క్షమించండి మీరు ఏ ప్రాయశ్చిత్తం కావలసే ఆ నేను చేసుకుంటాను సహస్రగాయత్ని చేస్తాను ఏడు రోజులు ఉపవాసం చేస్తాను మీరు ఏది చెప్తే అది చేస్తాను అంటే నో వెలివేయుట అంటారు వాడిని ద్విజ బంధువునో ముద్రవేసి అవతరలు తోశాడు వాడు వెళ్ళి ఆత్మజ్ఞానిగా ఉంటాడు తెలుసుకున్నాడనుకోండి ఆత్మస్వరూపాన్ని వాడు అయోగ్యుడే ఎంత తప్పదు ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏ కొద్ది ముందో ఉంటారు వాళ్ళు స్త్రీలు కావచ్చు శూద్రులు కావచ్చు ద్విజబంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా అలాంటప్పుడు వేదవేత్త అయిన బ్రాహ్మణే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే ఇంక చెప్పిదేముంది ఇదే మాటని బృహత్ సంహిత అనే గ్రంథంలో ఆర్యభట్టుడు చెప్పాడు ఆయన ఏమన్నాడంటే లేఖ్యాహి యవనాస్తూ సమ్యక్ శాస్త్రం ప్రతిష్ఠితం ఋషివత్ పూజనీయాస్తే కింపునర్వేద విద్విజ అని ఓ శ్లోకం ఒకటి ఉంది ఇది నాకు గుర్తుంది ఎందుకంటే నా పుస్తకంలో నేను కోట్ చేశాను ఓ చోట వన్ ఆఫ్ బుక్స్ ఏ పుస్తకంలో గుర్తులేదు వైదిక సూక్తమంజరి అనే పుస్తకంలో దీన్ని కోట్ చేశాను ఏమిటంటే మ్లేచ్చులు అంటే గ్రీక్స్ యవనా అంటే గ్రీక్స్ వాళ్ళు మ్లేచ్చులు అని పుస్తకాల్లో రాసిపెట్టుకున్నారు అంటే ఈ శూద్రులు ఇక్కడ భారతీయులు మరి భారతదేశానికి బయట ఉన్న మానవుల మాట ఏమిటి వాళ్ళు ఈ చతుర్వర్ణాల్లో పడరు కదా వాళ్ళకు ఒక కేటగిరీ ఒకటి పెట్టాలి కదా వాళ్ళని శూద్రులనే కేటగిరీలో పడరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళే శూద్రులు అవుతారు వాళ్ళ మాట ఏమిటి అంటే వాళ్ళందరూ భారతదేశం బోర్డర్స్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లేచులు మ్లేచ్చులు అంటే ఇటు ఒరిజినల్లీ ఇట్స్ ఎ జియోగ్రాఫికల్ టర్మ్ కొన్ని పురాణాల్లో అంటే అంటే పురాణాలలో కూడా అథెంటిక్ కొన్ని ఉన్నాయి విష్ణు పురాణం మత్స్యపురాణం ఇచ్చేది అటువంటి అథెంటిక్ నాకు వివరాలు గుర్తులేవు తెలియవు కూడాను వాటిల్లో మేర్చే శబ్దాన్ని యూరోపియన్ అనే సెన్స్లో వాడారు ఆ సిల్క్ రూట్లో వచ్చేటువంటి వాళ్ళని అరే వాళ్ళు మ్లేచ్చురా ఇది ఎలాగంటే మీరు సపోజ్ గుజరాత్ వెళ్ళారనుకోండి అక్కడ తమిళ్ మాట్లాడుతున్నవాడు ఎవరైనా కనబడితే అరే మద్రాసీరా అంటారు సంథింగ్ లైక్ దాట్ అది ఒక జియోగ్రాఫికల్ టర్మ్ మద్రాసీ అంటే అదేం తిట్టు కాదు జియోగ్రాఫికల్ టామ్ లెచ్ఛ అంటే కూడా మన భారతదేశం వాడు కాదు వీడు అవుట్సైడ్ ది కంట్రీ యూరోపియన్ అని అర్థం కానీ ఎవరో అన్నారు ఏమంటే యూరోపియన్స్ ఉన్నారే మ్లేచ్చలు ఉన్నారే వీళ్ళ కేటగిరీ ఏమిటి వెయ్యాలి ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు పోతున్నారు సిల్క్ రూట్ కారణంగా వీళ్ళని ఏ కేటగిరీలో వెయ్యాలి అంటే వీళ్ళు రాసి పెట్టేసుకున్నారు ఏమని ఇంగ్లేక్షలందరూ కూడా శూద్రుల కంటే కూడా కరాకష్టము శూద్రుల వంటి వారే అని వీళ్ళు రాసేసుకున్నారు అయిపోయింది అక్కడికి ఇంకా వాళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ద పేల్ ఆఫ్ ధర్మ ఏమండి ఇంగ్పోయారు కానీ వాళ్ళకి ఎస్ట్రానమీ బాగా తెలుసు యవనాహ గ్రీక్స్ వాళ్ళ ఎస్ట్రానమర్స్ ఆ పండితులు వచ్చి వారి ఇక్కడ నుంచి కూడా కొంతమంది పండితులు గ్రీక్ రోమ్ సామ్రాజ్యానికి వెళ్ళేవారు గ్రీకు రోము ఇచ్చాది గ్రీక్ ఇస్తాన్బుల్ మొదలైన టర్కీ వెళ్ళేవారు సిల్క్ రూట్లో సో ఆయన వరాహమిహురుడు మరి వరాహమిహురుడు ఆర్యభట్టుడు వీళ్ళందరూ కూడా ఎస్ట్రానమర్స్ నాట్ ఎస్ట్రాలజర్స్ యూ షుడ్ సీ ది డిస్టింగ్షన్ ఎస్ట్రాలజర్ అంటే కీప్ హ్యూమెస్ ఐడ్ హీ ఈజ్ నాట్ అవర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎస్ట్రానమర్స్ సో వాళ్ళు వా వాళ్ళు ఆ యవనలో వాళ్ళు యవనల దగ్గర నేర్చుకున్నది ఎస్ట్రానమీ దీస్ పీపుల్ లెంటు ఫ్రమ్ దామ్ అంటే వీళ్ళకి తెలుసున్న కొంత ట్రిగ్నామిటరీ అవి వాళ్ళకి నేర్పారు ఎస్ట్రానమీ అంటే ఉంటుంది దాంట్లో చాలా వీళ్ళు నేర్పారు వాళ్ళకి సో ఇచ్చిపుచ్చుకోవడం హెన్రీ చీచ్ అది సో ఆయన వాళ్ళు లెచ్చులే ట్రూ హీ ట్రూ దే ఆర్చ్ఛాస్ తేషు శాస్త్రం ప్రతిష్ఠితం వాళ్ళలో విజ్ఞాన శాస్త్రము ఎస్ట్రానమీ చాలా గట్టిగా ఉన్నది ఋషివత్ పూజనీయాస్తే మన మహర్షులను మనం ఎలా పూజిస్తామో వాళ్ళని కూడా మనం ఎలా పూజించాలి కింపునర్వేదవిద్విజ వాళ్ళనే జ్ఞానాన్ని బట్టి పూజిస్తూ ఉంటే ఆ వేదము తెలిసిన బ్రాహ్మణుణ్ణి పూజించడానికి అభ్యంతరం ఏమిటి అని ఆ శ్లోకం కాబట్టి ఏ కేచిత్ స్త్రియాదయోపి ఇది ఇలా చెప్పడం నా లక్షణం మీరేమనుకోకండి కొంచెం నేను చిన్నప్పటి నుంచి ఈ దారిలో వెళ్ళిన వాడిని ఇలా చెప్పడం నాకు లక్ష నా లక్షణం అది కొంచెం సర్వాత్మభావ దృష్టిలో మాట్లాడతాను అది నా లక్షణం కొంతమంది ఇక్కడ దీన్ని ఆ పైకి చెప్పేసి అల్లల్లా పై పైన డూములు పెట్టేసుకుని ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే వెరీ ఇన్కన్వీనియంట్ పార్ట్ భాష్య He says, I don't do that. Why? Shankara was hijacked by karma and upasana people and orthodox people. They were able to hijack Shankara. Hijack he said, why would everyone have to go to Shankara? Shankara's version, he has to go to me, he has to go to me, he has to go to me, he has to go to me, he has to go to me, he has to go to me, he has to go to me. ఈ హైజాక్ అయిపోయినటువంటి శంకరుణ్ణి పిలక పైకి పట్టుకొచ్చిన వాడు వివేకానంద ఆయన పట్టుకొచ్చాడు పైకి తర్వాత రామతీర్థ మీరు చదివితే తెలుస్తుంది ఐఎం ఇన్ఫ్లుయెన్స్డ్ బై వివేకానంద రామతీర్థ ఆల్సో ఇప్పుడు నేను మాట్లాడిన మాటల వెనక ఆ స్ఫూర్తి కొంత తర్వాత ఆధునిక కాలంలో చిన్మయానందు వీళ్ళు ఈ మూడు పేర్లు మీరు సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు శంకరుణ్ణి హైజాక్ చేసి పరిశీ వాళ్ళు చదవరు ఇంకొకళ్ళకి చెప్పరు పైగా ఇంకెవరు చదవకూడదు అని రూల్ ఒకటి